ం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం థంగాగనసృశం తాజులక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణయితం సత్ఫుర తం నమా ఓం శ్రీ పులార్నవ తంత్రమునందు పన్నెండవ ఉల్లాసంలో గురు భక్తి నిరూపణ విషయంలో ఇరవై రెండవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఎవరికైతే గురుదేవుని ఎందు భక్తి ఉండదు అటువంటి వాడిని బ్రహ్మ విష్ణువారి దేవతలు గాని యోగులు మునులు గాని అనుగ్రహించరు ఆశీర్వదించరు ఇరవై మూడవ శ్లోకం భక్త గురుణ ప్రమ ముక్తో భవే శిష్యో భక్తి ముఖ్యో సభాజనం భక్త తుష్ట శిష్య ప్రదిష్ట కృపాలు అయినటువంటి గురువు చేత ఏ శిష్యుడైతే ఉపదేశింపబడతాడో అటువంటి వాడు ముక్తుడవుతాడు దేని నుండి సకల కర్మల నుండి ముక్తుడవుతాడు మరియు సకల భోగాలకు కూడా అతడు పాత్రుడవుతాడు ఎటువంటి శిష్యుడు గురు భక్తి చేసినటువంటి శిష్యుడు అంటే గురుభక్తి విహీనుడు ఎవడైతే ఉంటాడో వాడు గురుదేవుని కృపకు పాత్రుడు కాదు అట్లే ఏ దేవతల యొక్క కృపకు కూడా పాత్రుడు కాడు గురు భక్తి చేయకుండానే నేను దేవతలను ప్రసన్నం చేసుకుంటా అంటే మాత్రం దేవతలు కూడా ప్రసన్నం కారు మొదలు గురు భక్తి చెయ్యి ఆ పైన అనుగ్రహిస్తారు శిష్యుని ద్వారా చేయబడినటువంటి భక్తి చేత ఆ గురుదేవుడు ప్రసన్నుడయ్యి అనుగ్రహిస్తాడు అప్పుడు వాడు సకల కర్మల నుండి ముక్తుడవుతాడు సకల భోగాలకు పాత్రుడవుతాడు శిష్యేనాపి్యం యథా సంతోషితో గురుచ దేవేశి మనోవాకాయకరీ అందుకని ఏ దేవి ఓ దేవేసి అంటే ఓ పార్వతీదేవి అని శ్రీ మహాదేవుడు పార్వతీదేవిని సంబోధిస్తూ మరి ఇప్పుడు శిష్యుడు ఏం చేయాలి సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా గురుదేవుని యొక్క కృపకు పాత్రుడు కావాలన్నా సకల కర్మల నుండి ముక్తుడు కావాలన్నా లేదా సకల భోగములకు పాత్రుడు కావాలన్నా ఇప్పుడు ఏం చెయ్యాలి శిష్యుడు యథా గురువు సంతోషిత ఏ విధంగా గురుదేవుడు సంతుష్టుడవుతాడో ఆ ప్రకారంగా శిష్యుడు గురుదేవునికి పరిచర్యలు చేస్తూ ఉండాలి అంటే సేవలు చేస్తూ ఉండాలి ఎట్లా చేయాలి మనోవాక్కయ కర్మభి ప్రియం కురియా మనస్సు చేత గాని వాక్కు చేత గాని కర్మల చేత కానీ గురుదేవునికి ప్రియమును కలిగించాలి అంటే గురుదేవుడు సంతుష్టుడయ్యి నీ ఎందు అనుగ్రహించాలి అనంటే నువ్వు ప్రీతిపాత్రుడు కా ప్రియముగా సేవలు చెయ్యి పరిచర్యలు చె అప్పుడే గురుదేవుడు ప్రసన్నుడవుతాడు అంతే కదా లోకంలో కూడా పెద్దలు లేదా తల్లిదండ్రులు ఓ కుమారుణ్ణి అనుగ్రహించాలన్నా కుమారునిపై వాత్సల్యాన్ని చూపించాలన్నా వాళ్లకు ప్రీతిపాత్రుడు కావాలంటే ఏం చేయాలి ఆ తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండి వారికి కావలసిన సేవలు చేస్తేనే వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు లేకపోతే అట్లే ఇక్కడ గురుదేవునికి కూడా నువ్వు సతుష్టును చేసి అతని కృపకు నువ్వు పాత్రడు కావాలి అనంటే అతనికి ప్రియముగా నువ్వు సేవలు చేస్తూ ఉండాలి అప్పుడే గురుదేవుని అనుగ్రహం కలుగుతుంది నువ్వు సకల సిద్ధులు పొందగలుగుతావు లేకపోతే లేదు ఎది తుష్ట గురుణ ఆత్మ శిష్యోత్రిత్తి సమాధి ముక్తి దేవి ఏది ఒకవేళ ఆత్మ శిష్య గురునా తుష్ట అంటే గురుదేవుని యొక్క స్వ శిష్యుడు గురుదేవుని సంతుష్టము చేసినట్లయితే ఆ గురుదేవుడు శిష్యునిపై ప్రసన్నుడయి ఎక్కడనైనా ఎత్ర కుత్రచిత్ ఏ స్థానంలో ఉన్నవాడైనప్పటికీ గురుదేవుడు ఆ శిష్యునికి ఒకవేళ ఏ నాయన నువ్వు ముక్తుడు అయిన పో త్వం ముక్తోసి అని ఇంత మాత్రము వచనం పలికితే చాలు సోపి ముక్తి రజ్రియే అతడు కూడా ముక్తుడైపోతాడు చూడు కేవలం గురువు ప్రసన్నుడయ్యే నువ్వు ముక్తుడైన పో నాయనా అంటే చాలు వాడు ముక్తుడైపోతాడు అటువంటి మహిమ గలది గురువచనం ఆ వసనం పలికినంత మాత్రం చేతనే ముక్తుడవుతాడా అంటే అతని ఆశీర్వాదం దొరికింది అతని అనుగ్రహం దొరికింది తద్వారా ఇతని అంతకనో శుద్ధి పడి అనుగ్రహం కూడా అతనికి లభించి అతడు మున్ముందు సాధన చేసి ధనుడు కాగలడు అని తత్పడే ఒకవేళ గురువు సమర్థుడయ్యి యోగి జ్ఞాని తపస్వి అయినట్లయితే వచనం చేత కూడా ముక్తుడైపోతాడు వచనం కాదు కేవలం సంకల్పం మాత్రం చేత ఆ శిష్యుడు తరించుగాక సంకల్పం చేస్తే చాలు వాడు ధన్యుడైపోతాడు సకల శాస్త్రాలు అవగతం అవుతాయి దానికి నిదర్శనం తోటకాచారు మనం తెలుసుకున్నాం శంకరాచార్యుల వారు సంకల్పం చేసిన చోడనే తోటకాచారు జ్ఞానోదయం అయింది గురు సేవ చేసి గురుదేవుని అనుగ్రహాన్ని పొందుటకు శిష్యుడు సకల విధాల ప్రయత్నం చేయాలి లేకపోతే శిష్యుని జన్మ వృథదు అథవా నిష్ప్రపంచేనాకేన చిర కరోతి గురుణ పశుపాస విమోచనం పాశం అంటే తాడు పశువు అంటే ఆసక్తియా శబ్దాది విషయాన్ని పశ్చిది పశువు శబ్దాది విషయాలను ఆసక్తిగా చూసేవాడు పశువు మరి మనుషులకు లేదా ఆ బుద్ధి శబ్దాది విషయాల లోపలనే తగులుకొని పడిపోతలేరా మరి వీళ్ళంతా ఎవరు పశువులు కాక మరెవరు మహాత్ములను సత్శాస్త్రాన్ని ఆశ్రయించనంత వరకు వడేవడు పశువు అందుకని ఈ పశువుల యొక్క పాసాన్ని అంటే పాశం అంటే త్రాడు ఏం త్రాడు కర్మ బంధం కర్మ అనేటువంటి జన్మవరణ రూప సంసారానికి కారణం ఎవరు వాళ్ళ వల్ల కర్మనే కదా అందుకని ఈ కర్మ పాశం నుండి విడుగడ చేసేవాడు ఆ పాశుపతుడు పరమశివుడు గురు రూపంలో వచ్చి ఉపదేశం చేస్తాడు ఎవరికైతే శబ్దాది విషయాల ఆసక్తి ఉన్నది అసలు సత్శాస్త్రము సద్గురు అంటే తెలియన తెలియదు వారికి సర్వసాధారణమైన కృప ఉంటుంది ఈశ్వరునిది అందరి మీద ఉంటది పశువులకు పక్షుల మీద కృప ఉంటది అన్నిటిని సమకూర్చేది అది సర్వసాధారణ కృప కాని విశేష కృప కలిగా విశేష కృప ఎప్పుడు కలుగుతుంది అని అంటే పరిచర్యలు చేస్తే సద్గురుదేవుని సేవలు చేస్తే గురుదేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడే విష్ణువు రుద్రుడు బ్రహ్మదేవుడు ఇంకా సకల దేవతలు కూడా అనుగ్రహిస్తారు అంతవర దగ్గర ఏ దేవతలు కూడా నేను నాకు అనుగ్రహించారు గురు గురుదేవుని అనుగ్రహానికి పాత్రుడు కా గురు చెయ్యి అప్పుడే సకల దేవతలు కూడా అనుగ్రహిస్తారు లేకపోతే అనుగ్రహించరు అయితే మరి గురు భక్తి చేత అనుగ్రహీతుడైనటువంటి శిష్యునికి సాక్షాత్ శివుడు కూడా గురుపంలో వచ్చి దీవించి పోతాడు ఆశీర్వించి పోతాడు ముక్తుని చేసిపోతాడు చూసారా మరి గురు భక్తికి ఎంత ప్రాధాన్యత ఉంది గురు గురు భక్తి యొక్క మహిమ ఎట్లా ఉందో చూడండి నిష్ప్రపంచేనా కేనచిది ఈశ్వర నిష్ప్రపంచం అంటే ప్రపంచం ఆసక్తి లేనటువంటి మహాత్ములు ఉంటారు కదా వాళ్ళ రూపంలో ఈశ్వరుడే వచ్చి నిన్ను తరింపజేసిపోతాడు ఈశ్వరుని తరింపజేసిపోతాడు ఈశ్వరుడు ఆ నాగభూషణుడు అయ్యి త్రిశూలం పట్టుకొని ఎట్లా వచ్చి ఉపదేశం చేస్తాడు అనుకోకండి ఏదో ఒక మహాత్ముని రూపంలో వస్తాడు ఉపదేశం చేసిపోతాడు తుకారా మహారాజు కైతే స్వప్నంలో ఉపదేశం చేసిపోయాడు వాళ్ళ గురుదేవుడు అట్లా వారి వారి యొక్క భక్తి శ్రద్ధను బట్టి ఏ రూపంలోనూ గురుదేవుడు వస్తాడు ఉపదేశం చేసిపోతాడు ఆ గురు రూపంలోనే ఈశ్వరుడు వచ్చి ఉపదేశం చేసిపోతాడు అందుకని గురు భక్తి చాలా అవసరము నమే ప్రియ శంకరుల వారు మండనమిశ్రుని జాడకు వెళుతూ ఉంటే ఆయన గృహం యొక్క ఆచూకీ తెలియదు కాబట్టి కొందరు నీళ్లు మోసుకుపోతున్నటువంటి స్త్రీలను అడిగినాడు శంకరాచార్యుడు మండలమిశ్వరుడు అనే పండితుడు ఎక్కడుంటాడు మాతాజీ హే అమ్మ మంజలమేశ్వరుడు అనే పండితుడు ఎక్కడుంటాడు అని అంటే ఓహో ఆయన ఇల్లు ఒక ఆచూకీ మీకు కావాలా అని చెప్తూ వాళ్ళు అంటారు ఎవరి గృహద్వారం నందు ఇరువైపులా పంజరాల్లో చిలుకలు ముచ్చటించుకుంటాయి ఏమని వేదము స్వత ప్రమాణమా పరత ప్రమాణమా అని ముచ్చటించుకుంటాయి అటువంటి ఇల్లు ఇక్కడ మీకు తటస్థితే అది మండలి మిసుకుని ఇల్లు అంటే చిలుకలు కూడా పలుకుతాయి వేదం పలుకు స్వత ప్రమాణం పరత ప్రమాణం కిరాంగనా గిరు గురంతి వేదములు స్వత ప్రమాణంలా పరత ప్రమాణంలా అని అంటే చిలుకలు ఎక్కడైతే పరస్పరం ముచ్చటించుకుంటూ ఉంటాయో అని స్వత ప్రమాణమా పరత ప్రమాణమా అంటూ చిలుకలు కూడా వాదించుకుంటారు వాటికి ఏమైనా జ్ఞానం ఉన్నదా అట్లా నాలుగు వేదాలు వర్ణించే పండితుడైనా గానీ నాకు ప్రియుడు కాదు మరి ఎవరైనా నీకు ప్రియుడు అని అంటే మద్భక్త శచూపివా నాకు భక్తుడై ఉండి అతడు శపచుడు అంటే కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుడైనా వాడు నా భక్తుడు ఉంటాడు కదా వాడు నాకు ప్రియుడు వానికి ఒక అక్షర ముక్క కూడా రాదు నాలుగు వేదాలు అట్లా ఉండదు అయినా కాని నా భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు నాకు ప్రియుడు వాడు చందారుడు అయితే ఉండుగాక నాకు ప్రియుడే కానీ నాలుగు వేదాలు చదివినా నాకు ప్రియుడు ఎందుకో వాడు నా భక్తుడు కాదు భక్తి చేయలే దైవ భక్తి లేదు గురు భక్తి లేదు ఏది లేదు వాడు నాకు ఎట్లా ప్రియుడైతాడు చూసారా భక్తి యొక్క మహిమ భక్తి ఉంటేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు వాణి నరక కోపంలో కోం క్షిపాం మేవ యోనిసు అన్నాడు భగవంతునికి ఎంత కోపం వచ్చిందో కదా క్షిపాం ఇసిరు కొడతా అన్నాడు ఎక్కడ నరక యోను లోపల అన్నాడు మరి వాడు రామ లేదు కృష్ణ లేదు భగవంతుని భక్తి లేదు జపం లేదు తపం లేదు మరి వాడిని ఏం చేసేది నరక యోను లోపల ఇసిరు కొడతా అన్నాడు వాడు ఎంత పండితుడన్నా ఉండని ఎంత విద్వాన్ ఉండని వానికి అంతే ఏ అధోగతి కావునా చతుర్వేది అయినప్పటి కూడా నాకు ప్రియుడు కాదు మరెవరయ్యా ప్రియుడు అంటే నా భక్తుడు నాకు ప్రియుడు వాడు చండాలుడై ఉంటే ఉండుగాక వాడు నాకు ప్రియుడు అంటాడు తస్మై ధ్యేయం తథో గ్రాహ్యం సతు యథా నమే ప్రియశ్శతుర్వేది మద్భక్త స్వపచోపి వా చండాలుడైనా కాని మద్భక్తుడు నా యొక్క భక్తుడు కాబట్టి అతడు పూజ్యుడున్నాడు అందరి చేత పూజింపబడతాడు పానికే ఇవ్వవలసింది ఇవ్వాలి ఏంటిది మోక్షం ఇంకేం కావాలి కానీ చతుర్వేదైనా కూడా నాలుగు వేదాలను ఒల్లించినప్పటికీ కూడా వాడు పెద్ద కూడా వాడు నాకు ప్రియుడు కాదు అంటాడు చూసారా ఎవరైతే గురు భక్తి చేసి గురుసేవ చేసి గురు కృపను పొంది చక్కగా గురుదేవుని సన్నిధిలో శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి సత్ శాస్త్ర శ్రవణం చేసేవాడు మన నా నిధి ధ్యాసేవాడు అతడు నాకు చాలా ప్రియుడు అపి చేయ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవస్థతో హి సహా దురాచారీ దురాచారు అయినప్పటికీ కూడా నా భక్తి చేసినట్లయితే భజతే మాం అనన్య అనన్య చిత్తం చేత నన్ను ధ్యానించినట్లయితే నన్ను భజించినట్లయితే అతడు నాకు చాలా ప్రీతి పాత్రులు అని చెప్పింది అన్యత్రా కూడా చెప్పింది కదా భగవద్గీతలో స్త్రీయో వైశ్య తథా శూద్ర కేపియాంతి పరామతి ఎంత నీచ కులంలో ఉండని ముచ్చ కులంలో ఉండని బాలులు ఉండని యువకులు ఉండని స్త్రీలు ఉండని ఎవరైనా ఉండుగాక నా భక్తి చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా నా కృపకు పాత్రలే తరిస్తారు అని చెప్పింది చండాలు వస్తూ సతుద్విజోస్తూ గురు రితేస మనీష మమాని శంకరుల వారే స్వయంగా చెప్పిన గాక మరియు బ్రాహ్మణుడు ఉంటే ఉండుగాక ఎవరైనా ఉండుని ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో ఆ బ్రహ్మ నిష్ఠలో ఎవరైతే ఉంటారో అతడు నాకు గురు చూసారా జ్ఞానం యొక్క వైశిష్టం భక్తి యొక్క మహిమ ఇట్లా ఉంటాడు చతుర్విధ భజన్ జనా సుకృతిను అర్జున ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచరత రిషభ అన్నాడు నన్ను నాలుగు విధాలు మనుషులు భజిస్తారు ఆర్థభక్తులు అర్థార్థ భక్తులు జిజ్ఞాసు భక్తులు మరియు జ్ఞాని భక్తులు నాలుగు విధాల భక్తులు ఉన్నారు నన్ను చక్కగా బజిస్తారు అయితే మరి నలుగురు లోపల నీకు ప్రియమైన వాళ్ళు ఎవరు ప్రియులే కాని ఉదారా సర్వ జ్ఞాని త్వాత్మయ మేమత అహం సచ మమ నేను అతనికి ప్రియుని అతడు నాకు ప్రియుడు ఎవరు జ్ఞాని చూసారా అందుకని అందరు సమానంగా భక్తులు అనేటువంటి దృష్టి ఒకటే కానీ జ్ఞాని అందరికంటే శ్రేష్ఠ మరి ఆ జ్ఞానాన్ని ఎవరు పొందగలుగుతారు గురుభక్తుడే పొందగలుగుతాడు ఇంకా కూడా పొందలేరు అందుకని గురుభక్తి చేసి గురు కృపకు పాత్రుడయ్యి ఆ గురువు అనుగ్రహాన్ని పొందినట్లయితే వాడు జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు వాడు ఏ కులం ఉండని ఏ జాతి ఉండని ఎవరైనా ఉండు అందుకని గురు భక్తి తప్పకుండా చెయ్యాలి విప్ర షుణ యుక్తశ్చేత్ అభక్తోన ప్రశస్యతే గుణహీనోపి భక్తి మాన్ శిష్య ఉచ్యతే పరమశివుడు చెప్తున్నాడు ఏమని విప్రహడ్గుణ యుక్త చేప్రుడు బ్రాహ్మణుడు ఉన్నాడు ఉత్తమ వర్ణము వాడు అయినప్పటికీ అభక్త వాడు అభక్తుడు ఉన్నాడు భక్తి లేదు బ్రాహ్మణుడు ఉన్నాడు పండితుడు ఉన్నాడు సర్వశాస్త్రవీ ఉన్నాడు విద్వాన్ ఉన్నాడు కానీ భక్తి లేదు అందుకని వాడు నా ప్రశస్యతే వాడు రాణించాడు అంటాడు వాడు జ్ఞానాన్ని పొందలేడు ముక్తుడు కాలేడు ముక్తి యొక్క ఆశనే లేదు వానికి కానీ గుణహీన మ్లేచ్చ అపి గుణహీనుడైనటువంటి మ్లేచ్ఛుడు మ్లేచుడు చిన్న జాతి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకు పెద్దగా ధర్మము నీతి శాస్త్రము ఏమి తెలియవు కానీ నా భక్తుడు ఉన్నాడు వాడు తప్పకుండా నా కృపకు పాత్రుడు అవుతాడు నువ్వు భక్త కన్నప్ప ఏం చదువుకున్నాడయా పోయేవాడతడు ఏం శాస్త్రమ్మా ఏమైనా ఆచార విచారాలు ఏమైనా ఉన్నాయా అతను ఏమీ లేవు అయినా గాని పరమశివుని యొక్క కృపకు పాత్రుడైనా లేదా ఎందువల్ల భక్తి చేత అంతే కాబట్టి గుణహీనుడైనటువంటి మేచుడు కూడా నీచాతి నీచమైనటువంటి జాతి సరే నా భక్తుడు ప్రశస్య తరుడవుతాడు భక్తి మాన్ శిష్య ఉచతే అటువంటి భక్తి గలవాడే శిష్యుడు అనబడతాడు సద్గురు దేవుని యొక్క కృపకు మరి ఇతర దేవతల యొక్క కృపకు కూడా పాత్రుడవుతాడు అందుకు గురు భక్తిహీను దేవతలు కూడా అనుగ్రహించరు కానీ గురు అనుగ్రహిస్తాడు మరి దేవతలు కూడా ఆశీర్వదిస్తారు అందుకని గురు కావాలి గురు భక్తి విహీనశ కులం వ్రతం సర్వం నశ్యతి తూషణంలో ఒక రంజనం గురు భక్తి విహీనస్య గురు భక్తి లేనటువంటి వాడు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని విద్యలను అభ్యసించినా వాణి కులం ఎంత గొప్పదైనప్పటికీ కూడా వాడు ఎన్నో వ్రతాలు చేసినప్పటికీ కూడా సర్వం నశ్య సర్వం నశించిపోతాయి అవి ఫలవంతములు కావు నిష్ఫలమైపోతాయి గుణహీనుడు గురుభక్తి లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎన్ని తపస్సులు చేసినా అవి నిష్ఫలమే ఎన్ని వ్రతాలు చేసినా నిష్ఫలమే ఎన్ని విద్యలు ఆర్జించినా కూడా అవి నిష్ఫలములే ఎందుకంటే ఈ విద్యలు ఈ తపస్సులు ఇవన్నీ లోకరంజనం లోకులను సంతోషపెట్టడానికి పనిచేస్తాయి లోకుల చేత అహో అహో అని అనిపించుకోవడానికి పనిచేస్తాయి కానీ ముక్తికి సాధనాలు మాత్రం బ్రహ్మ విద్య గురు భక్తి లేదు గురు భక్తుడు అయితేనే కదా బ్రహ్మ విద్య ప్రాప్తం అయితే అందుకని అన్య విద్యలు ఎన్నో ఉన్నాయి ఏం అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవే ఎన్ని విద్యలు ఉన్నప్పుడు కూడా అన్ని నశించిపోయేటి వాణి కల్యాణానికి దోహదం అయ్యేటివి మాత్రం కావు కేవలం బ్రహ్మ పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం గుణం మనుషులకు బ్రహ్మ ఈ సంసార సాగరం నుంచి తరింపజేవిటకు నౌక లాంటిది కోడలాంటివి అదే అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా ఆ నదిలో పది మంది పండితులు పోతున్నారు పొడవ మీద ఆ పడవను నడిపే వాడు నడుపుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఆ పడవ నడిపే అడుగుతారు ఏమ్రా నీకు గణిత శాస్త్రం వస్తదా నీకు భూగోళ శాస్త్రం మెరికేనా నీకు జ్యోతిష్ శాస్త్రం ఎరికేనా నీకు అర్థశాస్త్రం ఎరికేనా వ్యాకరణం వస్తదా నీకు తర్కం వస్తదా అని అడుగుతాడు అయ్యా నీ దండం పెడతా రాదు సో ఏదో ఆ ఇంత ఏదో కష్టం చేసి బతికేవాడిని నాకు ఏ విద్యలు రావు అంటే వాళ్ళు అంటారంట నీ బ్రతుకు వ్యర్థం రా అన్నారంట అంత లోపల పెద్ద తుఫాన్ లేచింది ఆ నది లోపల ఇక సుడిగుండాలే సుడిగుండాలే వస్తూ ఉన్నాయి ఉద్ధృతమైన నది ఇక ఓడ మునిగిపోయే సమయం ప్రాప్తమైంది అప్పుడు ఆ ఓడ నడిపే ఈ పండితులను అడిగిందంట ఏమయ్యా మీకు ఈత విద్య అంటే మాకు రాదని నా జన్మ కొంత వరకు వ్యర్థమైందని అంటే అందరు మీరు కాని ఇప్పుడు మీ జన్మ పూర్తిగానే నాశనం అయిపోతుంది అన్నది ఆయన దుంఖి అంట ఏడుకుంటే ఏడుకుంటే ఆయన బయటపడ్డాడు వీళ్ళు ఆయన మునిగిసే ఎందుకు ఈత విద్యాలి ఎన్ని విద్యలు అయితే ఏం ఈ సంసారం అనే సముద్రము మనకు బ్రహ్మ విద్య కావాలి అన్య విద్యలు పనికిరావు పెద్ద సైంటిస్టులు ఉన్నారు ఏ ముక్తులు వాళ్ళు ఫిలాసఫర్లు ఉన్నారు ఇప్పుడు గోళోళాంతరాలను కూడా శోధించి వెళుతూ ఉన్నారు ముక్తులైతరా వాళ్ళు కానీ బ్రహ్మ విద్య ఒక్కటే మనల్ని సంసార సాగరం నుంచి తరింపజేయగలదు అన్ని విద్యలు వ్యర్థములు మరి ఆ బ్రహ్మ విద్య ప్రాప్తి కావాలంటే గురుదేవుని యొక్క అనుగ్రహం కావాలి గురుదేవుని యొక్క అనుగ్రహం కావాలంటే గురు భక్తి చెయ్యాలి గురుసేవ చేయాలి అంతే గురు భక్తునికే జ్ఞానం కలుగుతుంది అన్ని ఎవరికి కూడా కలగదు ఇది నిశ్చితం ఎన్ని విద్యలు ఉన్నా గాని అవి వ్యర్థం లేదు ఒక విధవా స్త్రీ ఉన్నదనుకో ఆమె సకల ఆభరణాలన్నింటినీ ధరించింది చక్కగా అవి సఫలములా నిష్ఫలములా చెప్పు ఎందుకనంటే ఆభరణాలు ధరించేటువంటి యోగ్యత సుహాసిని స్త్రీకి ఉంటుంది ఎందుకంటే ఆమె ఆ ఆభరణాలు ధరిస్తే ఆమెకు ఫలమున్నది తన పత్ని ప్రసన్నను చేసుకుని తను చక్కగా సుఖ గడపడానికి ఆమెకు ఆభరణాలు ధరించే యోగ్యత ఉంది కానీ విధవ స్త్రీ పురుషుడే లేడు పతియే లేడు ఆభరణాలు ధరించి ఏం పొందగలదు దానికి ఫలమేమిటి పైగా లోకుల చేత అయ్యో విధవ అన్ని ఆభరణాలు ధరించింది అని ఆమె లోకం చేత అపహాస్యం చేస్తారు అట్లా ఈ సకల విద్యలన్నీ ఉంటే కూడా ఏం లాభం ఆ విధవాస్త్రీ ధరించినటువంటి ఆభరణాల లాంటివి నిష్ఫలములు కానీ గురు భక్తుడై ఉండి అన్ని విద్యల్లో గనక అతడు ఆరిదేరిన వాడై ఉన్నట్లయితే అతనికి సుశోభితమవుతాయి ఆ విద్యలన్నీ సఫలమవుతాయి అందుకని గురుభక్తి లేకుండా ఎంత నిష్ణాతుడైనప్పటికీ కూడా ఎంత చతురుడైనప్పటికీ కూడా ఎంత విద్వాన్ అయినప్పటికీ కూడా అవేమి బలవంతములు కావు గురు భక్తి అగ్ని నా సమ్యక్ దగ్ధ దుర్మతి కల్మషపచూపి పరై పూజ్యో విద్వాస్తిక గురు భక్తి అనేది ఒక అగ్ని అని ఉపమానం ఇచ్చి అగ్ని వంటిది గురు భక్తి అనేటువంటిది సామాన్య అగ్ని కట్టెలు కాల్చుకోవడానికి పనికొస్తుంది వంట పనికొస్తుంది కానీ గురు భక్తి అనేటువంటి ఏ అగ్ని ఉన్నదో అది దుర్మార్గుల యొక్క దుర్గుణాలను కాల్చిపడేస్తాయి చూసారా దుర్మతి కల్మస సమ్యక్ దగ్ధ దుర్మార్గుల యొక్క కల్మశమును వాళ్ళ యొక్క దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చిపడేస్తుంది గురు భక్తి ఎంత దుర్మార్గుడు కూడా గురు భక్తి వాని పాపాలన్నీ ప్రణష్టమైపోతాయి వాని దుర్గుణాలన్నీ కూడా నశించిపోతాయి దుర్బుద్ధి రూపమైనటువంటి కల్మస ఏదైతే ఉన్నదో అదంతా కూడా దగ్ధమైపోతుంది గురు భక్తి అనేటువంటి అగ్ని చేత గురు గురుభక్తి చేత దగ్ధ కర్మసుడు ఎవడైతే ఉంటాడో అంటే సకల దుర్గుణాలన్నీ కూడా కాల్చబడిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు శుడైనా పర్వలేదు అందరి చేత పూజ్యుడవుతాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు ఎంత విద్వాన్ అయినప్పటికీ కూడా పూజ్యుడు కాదు ఆస్తికుడైనటువంటి గురు భక్తుడు స్వపచుడైనా గాని చండాలుడైనా గాని అందరి చేత అందుకని గురు భక్తి చాలా అవసరం దా వాల్మీకి మహర్షి నారద మహర్షుల వారి యొక్క సమాగమం కాక పూర్వము ఎన్నో చేశాడు ఎన్నో అశాస్త్రీయమైనటువంటి కృత్యాలు చేశాడు కాని ఎప్పుడైతే సత్పురుషుడైనటువంటి నారద మహర్షి యొక్క సమాగమం అయిందో సంబంధం అయిందో వెంటనే అతని శకల పాపాలు నష్టమైపోయినాయి ఎందుకు అతడు సరి అయిన మార్గాన్ని చూపెట్టి అతన్ని పరమ భక్తునిగా చేశాడు మహాత్ముల యొక్క అనుగ్రహము వారి యొక్క భక్తి అట్లా ఉంటుంది అందుకని గురు భక్తి చాలా ఆవశ్యకత ఉంది శిష్యునికి లేకపోతే జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు గురు సేవలు చేయాలి పరిచర్యలు చేయాలి అతన్ని ప్రసన్ను చేసుకునేలాగా వ్యవహరించాలి అంటే సేవలు చేయాలి ధర్మార్థకామక్యం త మోక్ష ఏవ కరే స్థిత సర్వాతి సీ గుైతే శ్రీ గురు దేవుని ఎందు సుస్థిరమైనటువంటి భక్తి ఎల్లప్పుడు ఉంటుందో అటువంటి వానికి సర్వార్థైం సకల ప్రయోజనాలు ఏవైతే లోకంలో ఉన్నాయో వాటితో ఏం పని తనకి ధర్మార్థై క్యం ధర్మము అర్థము కామము వాటితోని ఏం పని చక్కటి గురు భక్తుడు కనుక ఉన్నట్లయితే అతనికి లౌకికమైనటువంటి ప్రయోజనాల యొక్క అపేక్ష ఉండదు ఎందుకనంటే మోక్ష ఏవ అతనికి కరతలా వలే మోక్షం చేతిలో ఉంది ఎప్పుడైతే తాను గురు భక్తుడు అయిండో అప్పుడే అతడు ముక్తుడైపోయినాడు అంతే జ్ఞానం కలిగి తర్వాత ముక్తిని పొందేది దూరం ఉంటే ఉండని కానీ గురుదేవుని యొక్క భక్తి ఎప్పుడైతే చేస్తుండో గురుదేవుని కృపకు ఎప్పుడైతే అతడు పాత్రుడయి ఉండో అప్పుడే అతడు ముక్తుడైపోయాడు సూర్యోదయము కాకపూర్వమే అరుణోదయముతోనే చీకటి పలాయనం చిత్తకిష్ట సూర్యోదయం అయినక చెప్పేదే ఉండదు చీకటి ఉంటుందా ఉండదు అట్లా ఎప్పుడైతే గురుదేవునికి శరణాగైతే అవుతాడో అప్పుడే అతడు ధన్యుడైపోతాడు అంతే గురుదేవుని కృపకు ఎప్పుడైతే పాత్రుడు అవుతాడో అప్పుడే అతడు ధన్యుడు ఇంకా జ్ఞానమనే సూర్యుడు తర్వాత ఉదయిస్తాడు కానీ ఎప్పుడైతే గురుదేవుని శరణాగతని సాన్నిధ్యంలో పరిచర్యలు చేస్తూ అతని కృపకు పాత్రడైతాడు అప్పుడే అతడు ధన్యుడైపోయింద శివో గురు భక్తి ముక్తి ప్రదోమ ఇది భక్తి తస్య సిద్ధిర దూరత గురుదేవుణ్ణి శివరూపము చేత ఎవరైతే ఆరాధిస్తాడో అతడు భక్తి ముక్తి రెండు పొందుతాడు ఇటు ఐహిక భోగాలు పొందగలుగుతాడు అటు పారలౌకికమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు ఎవరు గురువును శివరూపునిగా ఎవడైతే ఆరాధిస్తాడు భక్తి చేస్తాడు వానికి సకల సిద్ధులు ప్రాప్తమవుతాయి సకల సిద్ధులైనా అతనికి ఏం అపేక్ష ఉంది మోక్షం సిద్ధి అధూరత అంటే అది దూరం లేదు దగ్గరలో వచ్చింది మోక్షాన్ని పొందినట్టే అనుకుంటే కూడా సరిపోతుంది ఎందుకనంటే గురు భక్తి ఎప్పుడైతే చేస్తాడో అతనికి తప్పకుండా జ్ఞానం కలిగి తీరుకున్నాడు అయితే మనకు శ్వేతాశ్వత ఉపనిషత్తు కూడా నాలుగు డ్యాష్ పదిలో చెప్పింది ఉన్నది ఏమని దేవే పరా భక్తి యథా దేవే తథా గురవుతే కథిత హర్థ ప్రకాశంతే మహాత్మన అదే శ్లోకాన్ని కొన్ని శబ్దాలు మార్చి చెతున్నాడు ఇక్కడ పరమశివుడు ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవ్ తస్యతే ప్రకాశంతే కులేశ్వరి ఎవరికైతే తన ఇష్ట దైవం నందు ఎంత భక్తి ఉంటుందో అంత భక్తిని గురుదేవుని ఎందుకనక పెట్టినట్లయితే మన జన్మధాన్యం అయితే ఏతే కథిత ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఏదైతే అర్థం విషయం ఉన్నదో ఏమి జీవబ్రహ్మల యొక్క ఏకత్వానికి సంబంధించినటువంటి సకల ప్రక్రియలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా సుగమముగా సులభంగా వానికి అవగతమవుతాయి తెలియబడతాయి అందువల్ల గురు చాలా ప్రధానమైనటువంటిది అయితే ఇక్కడ ఉపనిషత్ మాత మనకి ఏం చెప్పింది భగవంతుని ఎందు పెట్టినంత భక్తిని గురుదేవుని ఎందు పెట్టితే వాడు తరించిపోతాడు అని చెప్తున్నాడు కానీ సాధుని చల్ల స్వామిజీ ఏం చెప్తున్నాడు ఈశ్వరితే అధిక ధారే భక్తి సుజాన గురుబిన ప్రవీణు లహేన ఆత్మ జ్ఞానం వాడు ఎంతటి చతురుడైనా విద్వాన్ అయినా ఎంత నిపుణుడైనప్పటికీ కూడా గురుభక్తి లేకపోతే ఆత్మజ్ఞానం అని కలదు అందుకని గురు భక్తి పెట్టాలి ఎటువంటి భక్తి పెట్టాలి ఈశ్వరైతే గురువుమే అధిక ఈశ్వరుని కంటే కూడా గురుదేవుని ఎందుకు ఇంకా అధిక భక్తి పెట్టాలి అంటాడు అంటే ఇక్కడ ఈశ్వరుని కంటే కూడా గురువు చాలా శ్రేష్ఠుడు అని అక్కడ చెప్పడం అయింది అంతే కదా సాక్షాత్ ఈశ్వరుడు వచ్చి నువ్వు బ్రహ్మవురణ ఆయన నీకు కానీ గురుదేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఆ దేవుని యొక్క పత్ర చెప్తున్నాడు మనకు ఆ దేవుని అడ్రస్ చెప్తున్నాడు పాండ్రంగడు నామదేవికు మరి సాక్షాత్ ఉపదేశం చేయవచ్చు కదా ఇవే బ్రహ్మగురాని చెప్పవచ్చు కదా అది చెప్పలే విశుభా కేశర్ దగ్గరికి పంపించు మంగళవేడా మరి ఎందుకు అంటే ఉపదేశం చేసే స్థానము అది గురువుదే ఉంది కాబట్టి దేవుడు కూడా చెప్పండి అందుకని దేవుని కంటే కూడా గురుదేవుడు చాలా శ్రేష్టము అందుకే చెప్నాడు గురుదేవుని ఎందు శివుడుగా భావించు పరమేశ్వరునిగా భావించు ఆ విధంగా భావన చేసి నువ్వు భక్తి చేసినట్లయితే నీ జన్మ ధాన్యమైతుంది నారాయణే మహాదేవి మాతాపిస్త రాజనే భక్తి మహాదేవి తథా కార్య గురవు విష్ణు భక్తుడైతే నారాయణ్ణి పూజిస్తాడు శివభక్తుడైతే మహాదేవుని పూజిస్తాడు లేదా తల్లిదండ్రుల ఎందు భక్తి గలవాడైతే తల్లిదండ్రులను పూజిస్తాడు కొందరు రాజభక్తులు ఉంటారు రాజుయందు భక్తి కలిగి ఉంటారు అయితే ఏ విధంగా నారాయణుని ఎందు మహాదేవుని మరియు రాజు భక్తి కలిగి ఉంటాడో తథా ఏ మహాదేవి పార్వతి నిజే గురువు కార్య స్వ గురువు అటువంటి భక్తి పెట్టాలి అటువంటి భక్తి చెయ్యాలి అంటాడు అంటే ఇక్కడ దేవతల కంటే కూడా గురువు చాలా శ్రేష్ఠుడు అని చెప్పినట్లయింది అది వాస్తవం కూడా తద్విజ్ఞానార్థం హా గురు మీవ అధిగచేది కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే గురువునే ఆశ్రయించాలి సురత్రియం బ్రహ్మనిష్ఠం సురత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుదేవుడిని ఆశ్రయించాలి కానీ శృతి నీకు జ్ఞానం కలగాలంటే దేవుణ్ణి ఆశ్రయించురా అని చెప్పలే తల్లిదండ్రులను ఆశ్రయించని చెప్పలే రాజును ఆశ్రయించు అని చెప్పలే ఇంకా నీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోరా అని చెప్పలే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత అన్నారు శ్రేష్ట పురుషులైనటువంటి సద్గురువులను ఆశ్రయించి వాళ్ళ ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందు గురుమీవ అభిగత్యే గురువునే శరణాగతి వెళ్ళాలి అని చెప్పింది అంటే గురుస్థానం ఎంత గొప్పదో చూడండి అందువల్ల బ్రహ్మ విష్ణు రుద్రాదుల కంటే కూడా అధిక భక్తి గురు ఎందు పెట్టాలి లక్ష్మీనారాయణ వాణి ధాతారౌరి జాశి శ్రీ గురు గురు పత్ ఇతరావితి చింతేత ఒక జంట శివ పార్వతాలది ఒక జంట అరే సరస్వతి బ్రహ్మలది ఒక జంట తల్లిదండ్రులది ఒక జంట వీళ్ళందరూ కూడా మనకు పూజలా లేదా అందరు కూడా బుజ్జులు ఈ జంటలు అయితే వీరందరినీ నువ్వు ఏ విధంగా భావన చేసి భక్తి చేస్తావో ఆరాధిస్తావో అర్చిస్తావో వాళ్ళందరు కూడా ఇంకొక జంటలు ఉన్నారు అంటారు ఏది ఆ జంట అంటే శ్రీ గురు గురు ఈ అన్ని జంటలు కూడా ఆ జంటలో సమావేశమై ఉన్నాయి అందుకని గురు జంటను ఆరాధించు అంటాడు గురు గురు వీళ్ళిద్దరిని ఆరాధించు నీ జన్మధన్యం వాళ్ళందరినీ ఆరాధిస్తే ఏ పుణ్యఫలం నీకు దొరుకుతుందో దానికంటే అధిక ఫలము గురు దంపతుల ఆరాధించినట్లయితే లభిస్తుంది అంటాడు ఆ నారాయణుణ్ణి గురువులో దర్శించు లక్ష్మీదేవిని గురు పత్నిలో దర్శించు శివుణ్ణి గురువులో దర్శించు మరియు పార్వతీదేవిని గురు పత్ని దర్శించు బ్రహ్మదేవుణ్ణి గురువు ఎందు దర్శించు మరియు సరస్వతి దేవిని గురు పత్ని అను దర్శించు గురువును తండ్రిగా భావించు గురు పత్ని తల్లిగా భావించు ఎందుకు వారందరూ కూడా గురు గురు పత్ని అనేటువంటి ఈ దంపతులలోనే ఉన్నారు మరి వీరి యొక్క పూజ చేసినట్లయితే అందరు పూజ చేసినట్లే అయితే వాళ్ళ పూజలు చేసే అవసరం లేదు తక్కువ గురు గురు పత్ని వీరి ఇద్దరి దంపతులు ఎవరైతే ఉన్న వీళ్ళు సకల పూజలు చేసిన వాడు అవుతావు గురు భక్తి ఎంత శ్రేష్టము గురు భక్త సర్వసిద్ధయ్ఞాన తపస్తా ప్రియే చూసారా గురు భక్తిలో ఉన్నంత పుణ్యము ఎక్కడా లేదు గురు భక్తి చేసినట్లయితే సర్వసిద్ధయ ప్రాప్యంతే సకల సిద్ధులు పొందగలుగుతాడు ఇంకా యజ్ఞం చేస్తే కానీ దానం చేస్తే కానీ తపస్సు చేస్తే కానీ తీర్థాలు తిరిగితే గానీ వ్రతాలు ఆచరిస్తే కానీ అంత పుణ్యము లభించదు అంటాడు అందుకని సకల యజ్ఞ దాన తప తీర్థ వ్రతాల కంటే కూడా గురు భక్తి చాలా విష్టమైనటువంటిది అంటాడు శ్రీ గురవునిశ్చలా భక్తి వర్ధతే హి యథాయథ తథాత్య విజ్ఞానం వర్ధతే కుల నాయికి శ్రీ గురువు నిశ్చల భక్తి వర్ధతే ఎట్టట్లా శ్రీ గురు దేవుని ఎందు భక్తి వృద్ధి అవుతూ ఉంటుందో తథాతథా అట్లట్ల అశ విజ్ఞానం వర్ధతే దీని యొక్క విజ్ఞానం వృద్ధి అవుతూ ఉంటుంది ఇంతకింతకు రెట్టింపు అవుతూ పోతూ ఉంటుంది జ్ఞానం ఆత్మవిశాక జ్ఞానము వృద్ధి అవుతూ పోతూ ఉంటుంది అంతే కదా ఎట్టెట్లా భక్తి పెరుగుతూ ఉంటాయి ఎట్టెట్లా గురుదేవుని ఎందు శ్రద్ధ పెరుగుతూ ఉంటే అట్టట్లా అతనికి బుద్ధిలో ఆ గురుదేవుడు చెప్పినటువంటి ఆత్మవిషయక విషయాలన్నీ కూడా చక్కగా అవగతమవుతూ ఉంటాయి ఎట్టెట్లా ఇతడు శ్రవణం చేస్తూ ఉంటాడు అట్లా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది తగ్గుతుందా పెరుగుతుందా పెరుగుతూ ఉంటుంది వృద్ధి అవుతూ ఉంటుంది పరమాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలిగి అతడు ముక్తుడే కాగలుగుతాడు భక్తి రేషాహి సద్గురో హే దేవేశి అంటే ఓ పార్వతీ దేవి ఎవరైతే గురు భక్తి చేస్తారో గురుదేవుని యొక్క పరిచర్య చేస్తారో గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారో అటువంటి వానికి ఇంకా తీర్థాలు ఎందుకయ్యా తీర్థయాత్రలు ఏకు గురు కలిగి ఉన్న తర్వాత తీర్థయాత్రలతో పని అంటాడు కేం వ్రతైి ఏ వ్రతాలు ఆచరించడం కూడా అతనికి అవసరం లేదు వ్రతాలతో ఏం ఎందుకనంటే కాయశూషణి శరీరాన్ని శుష్కింపజేస్తాయి ధనాన్ని వెచ్చింపజేస్తాయి చాలా యాపన చేస్తాయి తీర్థయాత్రలు ఈ వ్రతాలు జపా ఉపవాసాలు చేసినాం అనుకో శరీరం శుష్కిస్తాయితా అందుకని ఈ వ్రతాలు జపాలు తప్పాలు వదరనాయన అంటాడు కేవలం గురుభక్తి చెయ్యి ఏ తీర్థయాత్రలు పనికిరావు అవసరం లేదు కేవలము కాయశోషణం శరీరం శుష్కించబోతుంది నిర్వ్యాజ సేవ ప్రయోజనాని అపేక్షించకుండా నిష్కామం చేత గనక గురు భక్తిని చేసినట్లయితే గురు సేవ చేసినట్లయితే ఏసా భక్తి సద్గురు సద్గురుదేవుని ఎందు అటువంటి భక్తిని ఉంచినట్లయితే మన జన్మ ధాన్యం అయిపోతుంది తీర్థయాత్రలు వర్తాలు ఏం ఉన్న చోట గురుదేవుని సేవ చేసి మనము అతి ఉత్కృష్టమైనటువంటి అలౌకికమైనటువంటి ఆ మోక్షాన్ని పొందగలుగుతున్నప్పుడు ఇంకా ఆ తీర్థయాత్రలు ఏం చేస్తావు హని గురు యొక్క ప్రభావాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పటి వరకు మనము ముప్పై ఎనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము తర్వాత విషయం మళ్ళీ సెలవు దినాల్లో తెలుసుకున్నాం హరి ఓం తచ్చనా సహనోన సహవీయం తేజస్వినధేతమస్తో మా విద్విషావై ఓ శిశాశాంతి